సాదనం శ్రీమహాక్రాపతలే నమో సదాశివసార శంకరాచార్యముషమాన్ అస్మాచార్యపర్యంతా వందే గురు పరంపరా ద్రం కన్యే విశ్వమయేవాద్రం పశ్యే మజత్రుష్ువాగం దేవత్యదాయుస్ ఇంద్రో వృద్ధశ్రుతవాహ దోషా విశ్వవేదా వస్తినస్తాక్ష్యో అరిష్టమి సోపలం బృహస్పతర్శాస్భం శుద్ధం లౌకికము శుద్ధ లౌకికము లౌకికము అంటే జేనుల అనుభవములో ఉన్నది లౌకికము శుద్ధ లౌకికము అంటే ఇంద్రియ వ్యాపారములో సంబంధం లేకుండగా జేనుల అనుభవంలో ఉన్నది స్వప్నావస్థ లౌకికము అంటే జాగ్రత్త అవస్థ సో ఈ రెండో ఉన్నాయి ఇతర ఆచార వాదములు అస్థి నాస్తి ఇత్యాది వాదములన్నిటినీ తిరస్కరించిన తర్వాత స్థితప్రజ్ఞ లక్షణం లాగా చెప్పి జ్ఞాన యొక్క స్వరూపం ఎట్లుంటుందో చెప్పి ఇప్పుడు ఆచార్యులు తనదైన ప్రక్రియ ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఉపాయాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు తనదైన ప్రక్రియ అంటే అవస్థాత్రే ప్రక్రియ ఈ అవస్థలు మూడింటి యొక్క ముఖ్యాత్వాన్ని నిరూపించి అంటే దీంట్లో సమస్య ఎలా వస్తుందంటే సత్యవస్తువు జాగ్రత్త అవస్థానుభవంలో అంతర్గతంగా ఉంటుంది అని అనుకుంటాడు మనుషులు అక్కడ దట్ ఈస్ ద ప్రాబ్లం నిద్రపోయినప్పుడు నిద్రలో ఉండే అనుభవం సత్యం అని అనుకోడు ఎందుకంటే నిద్ర శూన్యం అది శూన్యమివా శూన్యం లాంటిది నిద్రలో ఏమీ లేకపోవడం కదా నిద్ర కాబట్టి ఆ ఏమీ లేకపోవడమే సత్యమని మామూలుగా లోకంలో ఎవడో దానికి శూన్యవాదులు వాళ్ళు అలా అనుకుంటారు తప్ప తర్వాత స్వప్నంలో చూసిన అనుభవమే సత్యమని జనరల్గా ఎవడో అనుకోడు అప్పుడప్పుడు ఎవడో అనుకుంటూ ఉంటాడు నాకు స్వప్నంలో దేవుడు కనపడ్డాడు నేను కనబడ్డాడు వాడు కనపడ్డాడు అని కనపడేది స్వప్నంలోనే గురువు గారు ఆయన స్వర్గస్థులయ్యారు స్వర్గస్థులైన గురువు స్వప్నంలో కనపడుతున్నారంటే ఇంకా ఆయనే సంసారంలో ఉన్నట్టు తేలిపోలేదు ఇంకా వీళ్ళు పట్టుకొని వెళ్ళాడుతున్నారంటే ఇంకా ఆయనే సంసారంలో ఉంటే వీళ్ళు ఏముధరిస్తారో ఆయన స్వప్నంలో వీళ్ళు వెంటపడే గురువు గారు ఇంకా వీళ్ళే ఉద్ధరిస్తారు బట్ స్వప్నంలో గురువు గారు కనపడి ఇది చెప్పారు లేకపోతే మా నాన్నగారు మా కనపడి చెప్పారు అని ఇలా సో స్వప్ కానీ మొత్తం మీద స్వప్నంలో అనుభవము సత్యము అని జనరల్గా ఎవడో అనుకోండి అందరూ ఏమనుకుంటారంటే జాగ్రత్త అనుభవము సత్యము కానీ ఇక్కడ నిరూపించేది ఏమిటంటే జాగ్రత్త అనుభవము కూడా స్వప్నానుభవము కంటే తత్వంలో భిన్నము కాదు మీరు నిద్రలేస్తారు నిద్రలేచినప్పుడు జగత్తు అనుభవంలోకి వస్తుంది జగత్తు ప్రకాశించడం ప్రారంభిస్తుంది ఇది ఎలాగంటుందంటే సినిమా హాల్లో కూర్చున్నవాడికి సినిమా ప్రకాశించడం సినిమాలో కూర్చున్న వాడికే ప్రకాశిస్తుంది బయట ఉన్నవాడికి ఏం ప్రకాశించడం ఆ లోపల ఏమవుతుందో బయట ఉన్నవాడికి ఏం ప్రకాశిస్తుంది అక్కడ వెళ్ళి కూర్చోవాలి కూర్చుంటే అటు కేసి చూడాలి దాంతో మమేకం కావాలి అప్పుడు అది ప్రకాశిస్తుంది అలాగే జరుగుతున్నాం ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ లేని వాడికి ఆ స్టాక్ ప్రపంచం భాషించాలి ఇంట్రెస్ట్ ఉన్నవాడికే భాషిస్తుంది అసలు అలాంటి ప్రపంచం ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు పూర్తిగా నారాయణకోటి గారికి న్యూస్ పేపర్లు చదవడం వల్ల తెలిసింది తప్ప దాంట్లో అనుభవాన్ని తెలిసి ఉన్నది ఏం కాదు అంటే ఎవరి ప్రపంచం వాడిది అదొక మనిషి తన చుట్టూ ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు తన యొక్క ప్రాజెక్షన్స్ ద్వారా నిర్మించుకుంటాడు తాను నిర్మించుకుని తాను కల్పించుకుని నిర్మించుకోవడం అంటే కల్పించుకుని కల్పనల ద్వారా నిర్మించుకుని అది సత్యమని తాను భ్రమపడుతూ ఉంటాడు సో దిస్ బా వరల్డ్ ఈజ్ సో వేకింగ్ స్టేట్లోకి రాగానే అజ్ఞానం కారణంగా జాగ్ర జాగ్రత్త ప్రపంచము అనుభవానికి వస్తుంది అజ్ఞానం కారణంగా ఏమిటి అజ్ఞానం అక్కడ అజ్ఞానం ఏమిటంటే మనస్సు ఇంద్రియములకు సాపేక్షంగా అనుభవానికి వచ్చే సర్వము సత్యమని భావించుటయే అజ్ఞానం అక్కడు అజ్ఞానాంశం వాస్తవంలో అది జాగ్రత్త అవస్థ ఇది కూడా స్వప్నము వంటిదే జాగ్రత్త స్వప్నము అని పెట్టచ్చు ఎదురు పోయినప్పుడు కలలు కన్నాడు తెలుగు వచ్చిన తర్వాత కళ్ళ కంటున్నాడు నిద్రలో కలలు కంటాడు తెలివి వచ్చిన తర్వాత కూడా కలలు కంటాడు స్వప్నం కంటూ ఉంటాడు స్వర్గానికి నిశ్చెనులు వేస్తారని అంత కదా స్వప్న ఉంటాడు ఏదో ఏదో కర్మ చేస్తాడు స్వప్నం స్వర్గం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు కర్మ చేయడం ఫలం కోసమే ఎదురు చూడడం అంటే స్వప్నంలో ఉండడమే కదా సో ఈ విధంగా వెకింగ్ స్టేట్ అనేది స్నా మనం వెకింగ్ స్టేట్ ఏమీ కాదు యథార్థమైన వెకింగ్ స్టేట్ ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడికే వస్తుంది సాక్షాత్కృతే ప్రబోధ సమయం అదే యథార్థమైనటువంటి ప్రబోధన మనం వెకింగ్ స్టేట్లో ఉన్నాము జాగ్రత్త వ్యవస్థలో ఉన్నామని మనం భ్రమపడుతూ ఉంటాం మనమేమి జాగ్రత్త వ్యవస్థలో లేము జాగ్రత్త అవస్థ అనే పేరుతో స్వప్నంలోనే మనము జీవిస్తున్నాము యథార్థమైన జాగ్రత్త అవస్థ జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది మనము స్వప్నంలో ఉన్నాము స్వప్నాన్ని కంటాము అది స్వప్నం జాగ్రత్త జాగ్రత్త అవస్థలో ఉన్నాము అని భ్రమపడుతూ ఉంటాం కాబట్టి అది కూడా స్వప్నమే స్వప్నం అంటే భ్రమే కదా అది ఎన్నది అని భ్రమపడ్డారే స్వప్నము జాగ్రత్త వస్తులో ఉన్నాము అని భ్రమపడుతూ ఉంటాం ఇది కూడా స్వప్నమే కాబట్టి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి దాని తయారీలో మార్పు ఉంది తప్ప అంటే ఇంద్రియముల సహకారంతో ఒకటి ఇంద్రియ సహకారం మరొకటి నిర్మాణం అవుతాయనే మార్పు తప్ప అంతకుమించి యథార్థతలో మార్పు త్రీడీ సినిమాకి నార్మల్ సినిమాకి తేడా ఏంటంటే త్రీడీ సినిమా అంటే ఆ పర్టికులర్ కళోడు పెట్టుకుని ఆ పర్టికులర్గా త్రీడీ చూసి తీస్తే అది త్రీ డైమోషనల్గా చూస్తా మామూలు సినిమాకి అవయవంలో నార్మల్గా చూస్తారు దీంట్లో ఏది సత్యం ఏది సత్యం కాదు ఈడీ కదా అని సత్యం ఉంటుందా సత్యం కాదు బ్లాక్ అండ్ వైట్ సత్యమా కలర్ సత్యం ఏది సత్యం ఏది సత్యం కాదు మామూలు ఓల్డ్ ఫ్యాషన్ సినిమా సత్యమా లేకపోతే డిజిటల్ సినిమా సత్యం ఏది సత్యం కాదు సినిమాలో సత్యత్వం లేదు అలాగే జాగ్రత్త వ్యవస్థలు కూడా ఇది టాపిక్ దీస్ ఈజ్ వాట్ వీ వర్ డూయింగ్ సో సవస్ అంటే సంవృతిసతా వస్తున్నా సహ వర్తస్ తపలబ్ధి ఉపలంభ తర్తపలంభంచ ఉచం అందాము శాస్త్రాదివ్యవహారాస్పదం గ్రాహ్య గ్రాహకలక్షణం ద్వయం లౌకికం అది ద్వయం లౌకికం ఇది జాగ్రత్త వ్యవస్థ కొన్ని చెప్పుకుల ఈ లౌకికం అంటే లోకల చేత అనుభవానికి తెచ్చుకోబడే జాగ్ర జాగ్రత్త ద్వయం ద్వయం రెండింటితో రెండు ఏమిటంటే ఆ రెండు గ్రాహ్య గ్రాహక లక్షణం తెలియబడేది తెలుసుకునేవాడు గ్రాహ్య అంటే తెలియబడేది గ్రాహక అంటే తెలుసుకునేవాడు అంతేగా ప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఘటము అని మీరంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ నేను ఒక సెల్ఫ్ కాన్షియస్ నోయింగ్ పర్సన్ అని అనే నిశ్చయం లేకుండా ఇది ఘటము జ్ఞానం కలగ సో ఇది ఘటము అనే జ్ఞానం కలుగుతూ ఉంటేనే అదే సమయంలో సైమల్టైనియన్స్ గా నేను ఒక సెల్ఫ్ కాన్షియస్ నోయింగ్ ఎంటిటీ నేను తెలియవాడను అని నిశ్చయించుకుని ఘటాన్ని తెలుసుకుంటాను నేను తెలియవా ఇలా ఇలా తన దిక్తులో చూస్తున్నాడంటే అర్థం ఏంటండి నేను తెలియవాడను అనే నిశ్చయంలో ఉన్నాడని కదా ఆ విధంగా తనను సర్వము నుంచి భిన్నంగా తెలియవాడుగా నిశ్చయించుకుని ఎదుర్కొండగా దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు ఇది గ్రాహ్య గ్రాహక లక్షణం అంటే ఇది ఇది ఒకటే అది రెండు లెక్కేసుకుంటాడు నేను ఒకడిని నా ఇవ్వకుండా ప్రపంచం వేరుగా ఉన్నది అది ద్వయం అంటే సో ఇది జాగ్రత్త వ్యవస్థ మూలం తర్వాత దీంట్లో ఈ ద్వయంలో శాస్త్రాన్ని కూడా వేసుకోండి సో శాస్త్రాది శాస్త్రాదిన గురువాది నాదత్తే దీంట్లో ఏం చేస్తాడు నేను జీవుడను నాకు మోక్షం కావాలి వీడు బ్రహ్మ వీడేం జీవుడు కాదు వీడు బ్రహ్మ కానీ నేను జీవుడను నాకు మోక్షం కావాలి వీడికి మోక్షం ఎందుకు వీడి నిత్యముక్తుడు కానీ మోక్షం కావాలి ఈ మోక్షానికి సాధనము శాస్త్రము శాస్త్రం కూడా నృత్యే కానీ శాస్త్రము శాస్త్రాన్ని బోధించే గురువు ఆయన ఇంకో జీవుడు వీడో జీవుడు గురువు ఇంకో జీవుడు అయితే ఇంకా ఆయన్ని వీడికేం బోధిస్తుంది వీడో జీవుడయ్యుండి దేహమే వీడు అనుకుంటాడు గురువు ఇంకో జీవుడు ఆయన ఇంకో దేహం తాను అనుకుంటూ ఉంటాడు ఆయన వాడు వీడికి బోధించివేముంటుంది ఒక దేహంతో మనవేకమైన వాడు ఇంకో దేహంతో మమేకమైన వాడికి స తత్వాన్ని ఏం కాబట్టి ఎనీవే ఇది మనం కవర్ చేసాం ఈ ఏరియా ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే ఉపదేశాత్ అంటే ఉపదేశ నిమిత్తం అయం గురుశిష్య రూప వాద గురుశిష్య రూపమైన వాదము అంటే ఎక్స్ప్రెషన్ అది ఎంతవరకు ఉంటుందంటే ఉపదేశ నిమిత్తంగా ఉంటుంది జ్ఞాతే ద్వైతం న విద్యతే తీరా తెలుసుకున్న తర్వాత ద్వైతము ఉండదు అని కాబట్టి సాధకుని విషయంలో ముముక్షువైన సాధకుని విషయంలో శాస్త్రాది వ్యవహారం ఉంటుంది ముముక్షువైన సాధకుల విషయంలో ముముక్షువు కాకపోతే శాస్త్రాది వ్యవహారం కూడా ఉండదు సో ముముక్షు వ్యవహారము ముముక్షు వ్యవహారం కూడా స్వప్న సదృశ్యాన్ని ముముక్షు వ్యవహారం కూడా స్వప్నమే ముముక్షు వ్యవహారం అయితే ఇతర లౌకిక వ్యవహారము స్వప్నాన్ని దృఢం చేస్తుంది తప్ప స్వప్నం నుంచి బయటకు వచ్చి ఇట్లా ముముక్షు వ్యవహారము స్వప్నాంతర్గతమై నుండి స్వప్నం నుంచి బయటకు వచ్చి ఇట్లా చేస్తుంది దీనికి స్వామి అవతీర్థం చక్కటి దృష్టాంతం చెప్పారు అంటే స్వామి అవతీర్థం ఇచ్చారు బాగా లోతుగా అధ్యయనం చేసి అది చూడ్డానికి చూడాలి ఓటితే చూడాలి ఓడితే పైపైైన వేదాంతం వల్ల ఏం నేను ఎలా ఎందుకు చెప్తానంటే వేదాంతం చూస్తూ ఉంటాను లోకంలో చాలా సందర్భంగా ఉంటుంది సరే అని చేత ఆ సంస్కారం ఉండి అలా అడుగుతూ ఉంటాను మీరు నేను అలా అన్నానంటే ఎక్కడో ఏదో చూశానని మీరు ఊహించుకో తెలుస్తూ ఇది చాలా సందర్భంగా ఉంది అని తెలుస్తూ ఏదో అర్థం ఉంటూ ఉన్నాం ఆ ఉంటే చిలక పలుకులు పలుకుతూ ఉంటారు చిలక పలుకులు పలికి అనివే ము వ్యవహారము ఉన్నది ముక్షు వ్యవహారానికి దృష్టాంతం ఇచ్చారు స్వామి రామతీర్థ ఏమంటే ఒక పను స్వప్నాన్ని చూస్తున్నాడు స్వప్నం నడుస్తోంది అడవిలో వెళ్తున్నాడు వెళ్తుంటే పెద్దపులు కనపడింది పెద్దపులు కనపడేప్పటికీ అమ్మో అని భయం బ్రతుకు జీవుడా అని పరిగెత్తనం ప్రారంభించాడు ఆ పెద్దపుడి మేద పురికింది ఇంతటిలోకి వీడికి తెలివి వచ్చింది తెలివి వచ్చేసింది తెలివి వచ్చేప్పటికీ అమ్మయ్య అని భయం పోయింది భయం పోయింది కదా కాబట్టి ఇప్పుడు భయం పోవడానికి ఉపయోగించింది ఏమిటి పెద్దపులి ఆ పెద్దపులు స్వప్నంలో భాగమా స్వప్న జాగ్రత్తలో భాగమా స్వప్నాంతర్గతమే స్వప్నాంతర్గతమై స్వప్నమునందున్నటువంటి భయాన్ని పోగొట్టటకు సహాయపడినది ఏమిటి పెద్దపులే అదేవిధంగా ముముక్షు వ్యవహారం కూడా అజ్ఞానకల్పితమైన కల్పితమైన వ్యవస్థ అనే పేరుతో చలామణి అయ్యే స్వప్నంలో అంతర్గతంగా ఉంటూనే వీణ్ణి ఈ స్వప్నం నుండి బయటపడేసుకుంది ఆ పెద్ద పులి ఎవరో తెలిసినా తత్వమశి అనే మహావాక్యమే ఆ పెద్ద పులి అని రామతీర్థ ఆ తత్వమశీ అనే తత్వమసి చెప్పేదాకా తెలుసుకునేదాకా గురువు శిష్యుడు శాస్త్రము నేను లోకము సకల భేదం వ్యవహారం ఉంటుంది ద్వయం ఉంటుంది కానీ తత్వమశీ సాక్షాత్కరించినప్పుడు ద్వయం పోతుంది కానీ తత్వమశీ మటుకు ఆ ద్వయంలో అంతర్గతంగా ఉంటుంది కాబట్టి శాస్త్రాది సర్వ వ్యవహారమునకు కూడా ఆస్పదమైనటువంటి ఈ ద్వయము లౌకికము ఇది ఎలాగంటే మీరు ఆలోచించండి నేను ఒక ఎనాలజీ చెప్తాను అంటే అవస్థాత్రయాన్ని గురించి అది కూడా రామతీర్థదే ఈ ఎనాలజీ కూడా హిమాలయాల్లో మీరు ఆ గ్లేషియర్స్ దగ్గరికి వెళ్ళాలి పిండారి గ్లేషియర్ అలాగే బద్రీనాథ్ దగ్గర కూడా గ్లేషియర్ ఉంది మీకు కనపడుతుంది వెళ్తూ ఉంటే కనపడతాయి పిండారి గ్లేషియర్ ఇది వెరీ ఫేమస్ గ్లేషియర్ అలాగే వెరు వేరు హిమాలయన్ గ్లేషియర్స్ చాలా వరల్డ్ ఫేమస్ గ్లేషియర్స్ గ్లేషియర్ అంటే తెలుసిన హిమ నది హిమ నది అంటే మంచు నదివలే ప్రవహిస్తూ ఉంటుంది అంటే చాలా హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మంచు పడుతుంది ఎత్తు పెరిగి కొలది మంచు ఎక్కువ పడుతుంది ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉంటుంది ప్రెసిపిటేట్ అయిన వాటర్ అంతా మంచు రూపంగా ఉంటుంది అక్కడ మంచు కలెక్ట్ అవుతుంది వాటిని ఐస్ ఫీల్డ్స్ అంటారు ఐస్ బాగా కలెక్ట్ అవుతుంది అయితే ఐస్ ఎక్కడ కలెక్ట్ అవుతుందంటే ట్వంటీ థౌజండ్ ఫీట్ అబౌ వెరీ హై ఆల్టిట్యూడ్లో కలెక్ట్ అవుతుంది సో మరి గ్రావిటీ ఉంటుందిగా అందుకోసం అది ఒక హిమా నదిలాగా మనుషు ప్రవహించడం ఆ మంచు ఎలా ఎందుకు ప్రవహిస్తుందంటే ఫైవ్ లేయర్స్ ఆఫ్ ఐస్ లోవర్ లేయర్ మీద ప్రెషర్ పెడతాయి ప్రెషర్ పెట్టేప్పటికీ అండర్ ప్రెషర్ దాని మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది కుచ్ మీన్స్ ఆ ఎక్కువ ప్రెషర్ ఉన్న ఐస్ కొద్దిగా మెల్ట్ అవుతుంది ఆ టెంపరేచర్లో పై ఐస్ మెల్ట్ అవుతుంది దీన్ని మెల్టింగ్ పడితే తగ్గింది కాబట్టి మెల్ట్ అవుతుంది మెల్ట్ అయితే థిన్ లేయర్ ఆఫ్ వాటర్ ఫార్మ్ అవుతుంది ఆ లేయరు మొబిలిటీని ఇస్తుంది జారీ ఇట్లా చేస్తుంది దాని తర్వాత మంచు ప్రవహిస్తూ ఉంటుంది నీళ్లు ప్రవహించినట్టుగా మంచు ప్రవహిస్తుంది దాన్ని హిమానది అని అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్లో గ్లేషియర్ అంటారు మీరు చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా అలా ప్రవహిస్తూ ఉంటుంది గ్లేషియర్ నది ఎలా అయితే ఒడ్డు కోసేసుకుంటూ ప్రవహిస్తున్నావు గ్లేషియర్స్ కూడా పర్వత శిఖరాలను కోసుకుంటూ ప్రవహిస్తాయి పర్వత సానువులను శిఖరాలను కాదు అంటే కొండ చర్యలను కోసుకుంటూ ప్రవహిస్తాయి మీరు ఆ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మీకు నది గంగానది గ్లేషియర్ గంగానది ఒక గ్లేషియర్ నుంచి పుడుతుంది గోముఖ దగ్గర గ్లేషియర్ నుంచి పుడుతుంది గోముఖ పైన ఆ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మీకు గంగా పేరు కానీ గంగానది యొక్క రూపం కానీ అవేమీ ఉండవు అంత ఐసే ఉంటుంది సన్నుని ఐస్ రిఫ్లెక్ట్ కూడా చేయ సన్ యొక్క ప్రతిబింబం మీకు ఐసులో కనపడదు సన్ ఉంటాడు సూర్యుడు ఉంటాడు కానీ సూర్య ప్రతిబింబం ఐసులో కనపడదు ఐస్లో మీకు ఆ నది యొక్క రూపం ఏమీ గోచరించదు అది గ్లేషియర్ పైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు గ్లేషియర్ అవుతుంది ఇది సుషుప్తి సుషుప్తికి దృష్టాంతం చూడండి ఇప్పుడు కొద్దిగా నీరు కరిగి మీకు కొండకాలములు ప్రారంభమవుతాయి ఆ కొండకాలు ఎలా ఉంటుంది కొండకాలం యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది ఒక నుంచి మరో రాతి మీదకి అలా జంపు చేస్తూనే ఉంటుంది తర్వాత స్థిరమైనటువంటి ఒక ప్రవాహం ఏమీ ఉండదు ఒకసారి రాళ్ల మీద ప్రవహిస్తుంది ఇంకోసారి రాళ్ళ లోపలికి వెళ్ళిపోయి కనుక మానేసింది మళ్ళీ రాళ్లలోంచి అమర్జి అవుతూ ఉంది రాతి రాళ్లలోంచి వస్తూ ఉండే వీళ్ళు జనం రాతిలోంచి నీళ్ళు వస్తుంది బాబా గారి రాతిలోంచి రావడం కాదు వీళ్ళు మొహం కాదు ఒక రాతిలోంచి రాతి ప్రవహించిన నీరు రాతి లోపలికి వెళ్ళిపోతుంది రాతి లోపలి రాళ్ళకి రాళ్ళకి మధ్య నుండే ఖాళీలో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో ఎమర్జీ అవుతుంది అనమాట ఇట్స్ సంథింగ్ లైక్ దాట్ గ్యాప్స్ ఉంటాయి సో ఆ ప్రవాహము దాని గంగా నది అని ఇదమిత్తంగా చెప్పడానికి వీలుగా ఉండదు బట్ స్టిల్ కొండకాలువ ఇదే నదిగా అవుతుంది క్రీక్స్ అనే పేరుతోటి వస్తాయి అది స్వప్నావస్థ స్వప్నావస్థ దృఢంగా ఉండదు మీరు స్వప్నంలో ఏనుగులు చూస్తే జాగ్రత్త ఏనుగులాగా ఉండదు అది అలాగా హేజీగా ఉంటుంది కనపడి కనపడనట్టుగా ఉంటుంది జాగ్రత్త వ్యవస్థలో ఏనుగులాగా గట్టిగా అంత సాలిడ్గా ఉండదు అది కనపడి కనపడనట్టుగా ఉంటుంది ఓసారి కనపడుతుంది ఇంకోసారి కనపడ్డం మానేస్తుంది తర్వాత చాలా విడ్డూరంగా కనపడుతుంది ఏనుగు వెళ్ళి కొండలో కూర్చున్నట్టు కనపడుతుంది స్వప్నంలో ఏది కనపడ్డం మీరు ఆశ్చర్యపడక్క సో ఇది స్వప్న వ్యవస్థ అది ఆ గ్లేషియర్ నుంచి ప్రవహిస్తున్నటువంటి సూర్యుని యొక్క నది యొక్క ప్రవాహం దాంట్లో సూర్యుని ప్రతిఫలనము చాలా క్లమ్జీగా ఉంటుంది చంచలంగా ఉంటుంది సూర్యుడు ప్రవహ అంటూ ప్రతిఫలిస్తాడు కానీ ప్రతిబింబాన్ని మీరు ఖచ్చితంగా యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఇదిగో సూర్యుని ప్రతిబింబం ఇది నీటిలో అని కనపడదు కానీ ప్రతిఫలనం ఉంటుంది సో ప్రతిఫలనం ఉంటుంది కానీ చాలా కేయాటిక్గా చంచలంగా ఉంటుంది సూర్యుని ప్రతిఫలనం ఇది స్వప్నావస్థ ఈ స్వప్నావస్థలో సూర్యుని ప్రతిఫలనం ఏది గలదో అదే స్వప్న పురుషుడు చిరాభాస్ అంటారు స్వప్న పురుషుడే ఉండడు ఎందుకంటే ప్రతిఫలనం ఉండదు నేను అనేటువంటి అహంకారం ఏమీ ఉండదు అహంకారము ప్రతిఫలనం ఆత్మచైతన్యం యొక్క ప్రతిఫలనం అది ఉండదు కదా సుషుప్తిలో ఎందుకంటే సుశుప్తిలో మనస్సు ఉండదు అందుకోసం మీకు సుశుప్తి పురుషుడు అనేవాడు ఎవడో ఉండడు లేదా అది స్వప్నంలో స్వప్న పురుషుడు ఉంటాడు కానీ వాడేవి స్థిరంగా ఉండడు చాలా చంచలమైనటువంటి స్వప్న పురుషుడుగా ఉంటాడు ఓ రోజు స్వప్న పురుషుడు కవి అవుతాడు ఇంకో రోజు స్వప్న పురుషుడు రాజుగా ఉంటాడు మరో రోజు స్వప్న పురుషుడు బెగ్గర్ బిత్స బేద ఉంటాడు ఒక స్థిరత్వం ఉండదు ఎలా అయితే కొండ నీటి యొక్క ప్రవాహం చాలా అస్థిరంగా ఉంటుందో ఆ స్వప్న పురుషుడు ఆ ప్రతిఫలనము సూర్యుడిది చాలా అస్థిరంగా ఉంటుందో ఆ విధంగా కూడా స్వప్న చాలా అస్థిరంగా ఉంటాడు కాబట్టి ఆ నది యొక్క ఆ రెండవ స్థితి ఏది గలదో అది స్వప్నాస్థ ఇప్పుడు నది హరిద్వార్ వస్తుంది ఆ కొండకాలన్నీ కలిసి హరిద్వార్ వస్తుంది అన్ని కొండకాలలో కలుసుకుంటాయి ఒక హరిద్వార్ వచ్చేప్పటికీ మైదానంలో ప్రవేశిస్తుంది నది చాలా విస్తారంగా ఉంటుంది చాలా మురికిగా ఉంటుంది కొండకాలంలో ఉన్నంత శుచిగా ఉండదు ఈ ఉరికిని గ్లేషియర్ పౌడర్స్ రాళ్ళని కరిగించిన పౌడర్ని అన్నింటినీ మోసుకొచ్చి మురికిగా ఉంటుంది చాలా విస్తారంగా వ్యాపించి ప్రవాహం కొంచెం అంత అస్థిరంగా ఉండకుండా స్థిరమైన ప్రవాహాన్ని కలిగి ఉంటుంది అది జాగ్రత్త వ్యవస్థ ఈ జాగ్రత్త వ్యవస్థ ఎందు సూర్యుని యొక్క ప్రతిఫలనం దృఢంగా ఉంటుంది అదే జాగ్రత్త పురుషుడు చిదాభాష అని అంటారు అదే జాగ్రత్త పురుషుడు ఏమన్నా తెలిసిందండి ఈ మూడు అవస్థలు తెలిసే కదా ఇప్పుడు సూర్యుడు ఏ అవస్థలో అంతర్గతుడే ఉంటాడు దేనిలోనూ అంతర్గతుడు కాడు అన్ని అవస్థ సూర్యుడు లేండే అవస్థలు ఏమీ లేవు సూర్యుడు సూర్యుడు ప్రకాశిస్తూనే గ్లేషియర్స్ ఫార్మ్ అవుతాయి గ్లేషియర్స్ కరిగి నదులు నిర్మాణం అవుతాయి ఆ కొండ కాలువలో నదుల నిర్మాణం అంతా సూర్యుని యొక్క అనుగ్రహమే సూర్యుడు లేకపోతే ఈ మూడు అవస్థలు కూడా లేవు సూర్యుడు మూడింట్లో అదే మొదటి దాంట్లో ప్రతిఫలించకుండా రెండు మూడు అవస్థల్లో కానీ సూర్యుడు ఈ అవస్థలకు అవస్థల యొక్క మనుగడకు మూలము అవస్థలను సూర్యుడైందే ఉండవండి వాటిని ప్రకాశింపజేసేది సూర్యుడే కానీ సూర్యుడు మాత్రం స్వయంగా ఈ అవస్థలకు అతీతంగా ఉంటాడు సూర్యుడు లేని వ్యవస్థలు ఈ మూడు నది యొక్క మూడు రూపాలు లేవు కానీ నదీ ప్రవాహానికి అతీతంగా సూర్యుడు ఉంటాడు ఇది దృష్టా అర్థమైందండి దృష్టం నదీ దృష్టం యథా నద్యమానా సముద్రే అస్తంగా ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసిపో ఆ నది యొక్క జీవితం సఫలిసమాప్తమైంది మానవుడు కూడా ఇంతే మానవుని జీవితంలో సుషుప్తి ఆ గ్లేషియర్ వంటిది స్వప్నము ఆ కొండ కాలువల వంటిది జాగ్రత్త అవస్థ ఈ నది ప్రవాహము వంటిది జాగ్రత్త అవస్థలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది మామూలుగా రాగద్వేషాలు పోయి స్వప్నావస్థలు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త అవస్థలో చాలా దృఢంగా చాలా కాలుషంగా ఉంటాయి ఈ లోకంలో జరుగుతూ ఉండేటువంటి ఘటనలు వాటి గురించి తదేకంగా ధ్యానం చేయడం తదేకంగా చర్చించటం తదేకంగా వాటిలో ఇన్వాల్వ్ అయితే అవుతుందో తెలిసినండి అది యథార్థమని జగత్తు సత్యమనే భ్రమకలుగుతాం జగత్తులో ఎవరు అవుతూ ఒకసారి మంచి ఇంకోసారి చెడు అవుతుంది చెడుని సపోర్ట్ చేయకూడదు మంచిని సపోర్ట్తే చేయాలి కానీ పద్మపుత్రమాంభస అనే సంగతిని మర్చిపోకూడదు ఇన్వాల్వ్ అయిపోకూడదు మరి ఆ విషయాన్ని గమనించదగ్గ విషయం కాబట్టి ఆత్మ అనే సూర్యుడు ఈ మూడు అవస్థలలో అంతర్గతంగా ఉండడం ఈ మూడు అవస్థలని ప్రకాశింపజేసుకో ఉండి మూడింటికి అతీతంగా ఆత్మతత్వము ఈ విధంగా మీరు సూర్యుడిని తెలుసుకోవాలంటే ఈ నది ఈ గ్లేషియర్స్లో వెతికితే మీకు సూర్యుడు ఉండడం కొండకాలువలలో వెతికితే సూర్య ప్రతిబింబం దొరుకుతుంది తప్ప సూర్యుడు దొరకడం ఆ ప్రతిబింబమే సూర్యుడని భ్రమపడితే అది వేరే సంగతి తర్వాత జాగ్రత్త వెతికితే కూడా మీకు ఆత్మస్వరూపం దొరకదు మూడు అవస్థలకు అతీతంగా ఉంటుంది ఆత్మస్వరూపం కాబట్టి అవస్థాత్రయ వివేకం చేసి అవస్థాత్రయము దృశ్యము గనుక దృశ్యము ప్రకాశ్యము కల్పితము మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప దాంట్లో వాస్తవికత లేదు అనే సత్యాన్ని గుర్తించి ఈ మూడు అతీతమైనటువంటి మూడవస్థలకి మూలంలో ఉంటూ మూడింటికి అతీతంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యమే సత్యము అని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావాల్సి ఉంటుంది కావాలంటే వీటిల్లో ఉండడం సూర్యుడు ప్రైతి పిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ మూడవస్థలు కూడా మనస్సు యొక్క చలనాన్ని బట్టి వచ్చాయి మనస్సు నిద్రపోతుంటే సుషుప్తి మనసు ఫికిల్గా అంటే చాలా చంచలంగా సగన్ నిద్రలో చాలా చంచలంగా మనసు స్ఫురించినప్పుడు మనస్సు స్పందించినప్పుడు స్ఫురించడం కాదు అది స్వప్నావస్థ మనస్సు జ్ఞానేంద్రియాలతో కలిసిపోయి ఇంద్రియ సహకారాన్ని పొంది రాగద్వేషాలని కాలుష్యాన్ని నిండా పెట్టుకుని ఆగమాగంగా ఉంటే మనస్సు అదొక ఎక్స్ప్రెషన్ ఆగమాగం అంటారు చెప్పుడు ఎక్స్ప్రెషన్ అల్లకల్లోలము అన్నట్టు అంతం ఆ రకంగా మనస్సు ఉంటే అది జాగ్రత్త వ్యవస్థ మూడు కూడా మీ స్వరూపం కాదు మూడు మీ స్వరూపం కాదు ఈ అవస్థల ఎందులో ఉండదు సత్యము అవస్థలతో ఇది ఆచార్యుల యొక్క ప్రక్రియ ఈ ప్రక్రియని బోధిస్తూ అవస్థలని వర్ణిస్తున్నాం లౌకికం లోకాదనపేతం లౌకికం జాగరితం ఇత లౌకికమిష్యతే అనే ల లౌకికం లకికము రెండుసార్లు వచ్చింది ఈ లౌకికం అనే మాట అర్థం ఏమిటంటే లోకాత అనపేతం అంటే లోక సంబద్ధము లోక ప్రసిద్ధమితి యావత్ లోకంలో అందరికీ తెలుసున్న అవస్థలు ఇప్పుడు మనిషికి చిత్రం ఏమిటంటే స్వప్నావస్థ ఉన్నది అది ఒక అనుభవం స్వప్నం అనుభవం సుశుప్తి ఇంకో అనుభవం జాగ్రత్త అనుభవముల పుట్ట అలా అనుభవాలు వచ్చేస్తూ ఉంటాయి జాగ్రత్తలో ఈ ఇప్పుడు ఈ అనుభవాలని మనం విశ్లేషించుకుంటే వీటి స్వరూపమెట్టిది వీటి యథార్థత ఎంత ఇవి ఎలా వస్తున్నాయి ఈ అనుభవాలు ఈ విధంగా కలగడానికి మూలంలో ఏ చైతన్యం ఏ ప్రకాశం ఉన్నది అని వీడు విశ్లేషించుకుంటే ఈ ఉన్న అనుభవాల ద్వారా ఈ సర్వలోకప్రసిద్ధములైన అనుభవాలు దీనికోసం విద్వాంసుడుకు మాత్రమే ఉంటాయని మీరు అనుకోదు వేదం చదువుకున్న మాత్రమే ఉంటాయి వేదాంతులకు మాత్రమే ఉంటాయి నో సర్వజనులకు లౌకికమిష్యే సర్వజనులకు సమానంగా వస్తూ ఉంటాయి అనుభవాలు ఈ అనుభవాలు చాలు దేనికి విశ్లేషణ చేసి తత్వాన్ని అరయుటకు ఈ అనుభవాలు చాలు ఎందుకంటే వేరే అనుభవాలు అక్కలా కానీ మానవుని యొక్క స్వభావం ఈ అనుభవాలను పట్టించుకోండి ఈ అవస్థాత్రయ రూపమైన అనుభవం అక్కలా ఇంకేవో కొత్త కొత్త అనుభవాల వెంట పరుగులు తీస్తారు సో నాకు అదేమిటి ఏదో ఫ్లాష్ లాగా అయింది ఏదో కనపడింది అనుభవం ఏమిటి అని లేకపోతే ఎనర్జీ ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ అనుభవం ఏమిటి అని అని ఇలాంటి వివరాలు ఉంటాడు తప్ప లేకపోతే ఆయన ఎదురు చెప్పాడో అది సత్యమైంది ఈయన చెప్పాడు సత్యం కాదు ఈ అనుభవాలు ఈ ఈ రకమైన అనుభవాలు ఇవన్నీ జాగ్రత్త అవస్థలో అంతర్గతాలు అవుతాయనే విషయం విస్మరించి అవేవో కొంగ్రొప్త అనుభవాల అన్నట్లుగా భ్రమపడి ఆ అనుభవాల సారాన్ని నిగ్గుదీయడానికి ప్రయత్నిస్తాడు దాంట్లో ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకుంటే నాకు బాగా అనుభవానికి వచ్చింది ఏడు ఉంగరం పెట్టుకుంటే ఏ అనుభవానికి వచ్చింది అదంతా జాగ్రత్త అవస్థలో భాగం కాదు నిన్నటి జాగ్రత్తకి ఇవాళ జాగ్రత్తకి తేడా ఏ ఉంది నిన్న ఉంగరం పెట్టుకోలేదు ఇవాళ జాగ్రత్తలో ఉంగరం పెట్టుకున్నాడు ఏమిటి తేడా రెండు కూడా నిత్యం అవట్లేదు కాబట్టి సో మనిషి ఈ మూడు అవస్థలను అర్థం చేసుకుని వాటి సారాన్ని నిగ్గుదీసి సత్యాన్ని నిగ్గుదేలుస్తే పడు కృతార్థులైపోతాయి కానీ ఈ మూడవస్థలు చాలా ఉన్నట్లుగా ఎవ్వెవో కొత్త కొత్త అనుభవాల వెంట పొరుగులు తీస్తారు కొత్త కొత్త అనుభవాల కోసం పొరుగులు తీస్తారు ఎనీవే లౌకికం జాగరికం అందరికీ ప్రసిద్ధమైనటువంటి అవస్థ జాగ్ర జాగ్రత్త అవస్థ ఇది మొట్టమొదటి లౌకికం రెండోది శుద్ధ లౌకికం అదేవిటో శుద్ధం కేవలం లక్షణం జాగ్రత్తష్యతే వేదాంత వేదాంతాల్లోనే జాగ్రత్త అవస్థని ఈ విధంగా అర్థం చేసుకుంటారు వేదాంతముల ఎందు ఉపనిషత్తుల ఎందు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇలాగా మీకు ఉపనిషత్తులు కాకుండా ఇంకో చోటకి వెళ్తే మీకు ఈ రకంగా ఎప్పుడు చెప్పడ ఇక్కడే నీకు జాగ్రత్త స్వప్నము ఎక్కడైనా చెప్తారండి జాగ్రత్త అవస్థ స్వప్నము వంటిది అని ఎక్కడైనా చెప్తారా ఎవడైనా చెప్తారా ఎవళ్ళు చెప్పరు ఎవరు ఉంటారు ఆశ్చర్యవత్ప స్థితి ఖచ్చితమైన ఉన్నట్టుగా ఎవడో సమ్ క్రేజీగా టెల్ సమ్స్ ఇఫ్ యూ క్రేజీగా ఇస్ లిజన్ సో అది చాలా విద్రమైన విషయం జాగ్రత్తవస్థ సత్యమని స్వీకరించి మొత్తం వ్యవహారంతా నడిపిస్తారు తప్ప జాగ్రత్త దాని యథార్థతని ప్రశ్నించేటువంటి సందర్భం మీకు లోకంగా అక్కడ కనపడదు వేదాంతేషు మీరు ఉపనిషత్తులకు వస్తే అక్కడ జగన్మిథ్యా అని మొదలవుతుంది జగత్మిథ్య అంటే ఏ జగత్తుంది జాగ్రత్త దృశ్యముగా ద్రష్టకో అనుభవానికి వచ్చే జగత్తుంది వీడు ద్రష్ట ఉండాలి అది దృశ్యం ఉంటుంది వీడు ద్రష్ట కాకపోతే అది దృశ్యం ఉండే ఉండదు అక్కడ ఆ అనుభవానికి వచ్చే జగత్తు అది యథార్థం కాదు అది మిథ్య అని వేదాంతముల యొద్దు మాత్రమే ఆ చేస్తారు కాబట్టి జాగ్రత్త అవస్థని వేదాంతులు ఈ విధంగా వర్ణిస్తారు ఇక రెండో పాదంలోకి వస్తాము అవస్తు సోపలంభించ ఉపలంభం ఉంటుంది ఉపలబ్ధి ఉంటుంది తెలుస్తూ ఉంటుంది తెలియడం ఉంటుంది కానీ వస్తువు ఉండదు సంవృత్తి సత్తు కూడా ఉండదు అదే స్వప్నం ఇప్పుడు ఏనుగు యొక్క ప్ర ఈ స్వప్నంలో ఏనుగు యొక్క ప్రతీతి ఉంటుందా ఏనుగు ఉంటుందా ఏనుగు యొక్క ప్రతీతి ఉంటుంది ఏనుగు ఉండదు ఏనుగు ఉండదు ఏనుగు యొక్క ప్రతీతి ఉంటుంది స్వప్నంలో సో ఇప్పుడు ఆ స్వప్నాన్ని గురించి ఆ వస్తువు సంవృతేరప్యభావా స్వప్నావస్థలో ఆ సంవృతి అంటే అజ్ఞానము అజ్ఞానము చేత కల్పితమైన వ్యావహారిక వస్తువు సంవృతి సత్ అది కూడా ఉండదు అజ్ఞానకల్పిత వ్యవహారం కూడా ఉండదు స్వప్నంలో అంటే ఇంద్రియ సహకారము లేని కేవల మనస్పందన చేత మీకు స్వప్న నిర్మాణం అవుతుంది దాన్ని అవస్థు అని ఇది ఎలాగంటే మీకు ఆగమ ప్రకరణంలో చూసుకుంటే స్వప్నాన్ని స్థూలా సూక్ష్మాన్ని వర్తించాలి స్థూల భుకు వివిత్త భుకు అంటూ అలాగా స్వప్నానికి జాగ్రత్త భేదాన్ని చూపించాలి అంటే అవస్థ యొక్క స్ట్రక్చర్లో భేదం అవసర యొక్క నేచర్లో భేదం ఉండదు నేచర్ రెండు అంద్రియలే స్ట్రక్చర్లో డిఫరెంట్ మీకు చెప్పాను కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాకినూ కలర్ సినిమాకి తేడా ఏంటి తేడా ఉంది తేడా ఉంది బ్లాక్ అండ్ వైట్ ఉంది కలర్ ఏ కలర్ సినిమా చాలా కలర్ఫుల్గా ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఏముంది ఏదో పాత ఆ రకమైన తేడా ఉంది దాంట్లో అభ్యంతరం లేదు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా తీశారనుకోండి ఎవరైనా చూస్తారా కలరే తీయాలి కాబట్టి తేడా ఉంది కానీ యథార్థతలో తేడా ఉందా వాస్తవికతలో తేడా ఉందా లేదు స్వప్నానికి జాగ్రత్తకి అంతే తేడా సోపలంభం వస్తువదుపలంభనం ఉపలంభ అసత్య వస్తువుని వస్తువు లేకున్నా వస్తువు వస్తువుని అసత్యపి వస్తువు లేకున్నా వస్తువత్ ఉపలంభనం ఉపలంభ వస్తువు ఉన్నదా అన్నట్టుగా ప్రతీతి జ్ఞానం కలుగుతుంది వస్తువు లేకున్నా వస్తువు ఉన్నదా అన్నట్లు జ్ఞానము ఉంటుంది అనుభవం ఉంటుంది దాని పేరే స్వప్నము అటువంటి ప్రతీతి వ్యావహారిక సద్రూపమైన ప్రతీతికి విలక్షణంగా వ్యవహారము లేకున్నా కేవల మనస్పందన చేత వస్తువు ఉన్నట్లుగా కనపడేటువంటి ప్రతీతి ఏదైతే కలదో ఆ ఉపలంభము అంటే ప్రతీతి అటువంటి ప్రతీతితో కూడినది సోపలంభం తేన సహ వర్తతే ఇది సోపలంభంచ ఇది సోపలంభం దీన్ని శుద్ధలౌకికము అని పేరు పెడుతున్నారు స్వప్నావస్థ శుద్ధం కేవలం శుద్ధం కేవలం ఇప్పుడు కేవలం అంటే అదొక్కటే ఉండాలి దాన్ని కేవలం అంట కేవలం అంటే ఇట్స్ సెల్ఫ్ ఇప్పుడు హిందీలో అకేలా అనే మాట ఉన్నది చూడండి అకేలా అది కేవలం నుంచే వచ్చింది కేవలంలో ఈ వాణి కే ఇటోటు వాణి వేయండి అకేలాయే అవుతుందండి లమ్మే ఉందండి అమ్మ ఉన్నది నపుసలింగ ప్రత్యయం అమ్మది అది సంస్కృత ఫాల్ఫికి వేసి విలక్షణమైన ప్రచయం కాబట్టి అన్ను తీసేయండి సో వారి కేరీ తిప్పితే ఏమవుతుందండి అకేలా అవుతుంది సో కేవలం అంటే అకేలా అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్పారు అది ఒక్కటే ఉంటుంది ఇంకేముండదు రెండు ఉంటే కేవలం అనకూడదు కేవలం వారిద్దరూ ఉన్నారనకూడదు కేవలం ఉన్నారంటే అది ఒక్కడే ఉంటుంది శుద్ధమంటే శుద్ధమైన నెయ్యి అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి ఒక్కటే ఉంటుంది కొంచెం చాలా మటుకి నెయ్యానండి కానీ కొంచెం డాల్టా కూడా ఉంటుందంటే ఇంక శుద్ధమైన నెయ్యాను ఉండదు కాబట్టి శుద్ధం అంటే కేవలం కేవలం శుద్ధం లౌకికం ఏది స్వప్నావస్థాని కాకపోతే ఎలా పెట్టారో చూడండి కేవలం కేవలం అది ప్రవివిక్త భుక్ అని నేను ప్రకరణంలో చెప్పానని అది అంటున్నారు ఇప్పుడు ప్రవివిక్తం జాగరితాత్ అది ప్రవివిక్తము ఆ అవస్థ ఒకసారి ఆగమ ప్రకరణం తీసి చూసుకోండి మీరు ఇప్పుడు హోంవర్క్లు ఒకసారి పాత భాగాన్ని రిపిటేషన్ చేయటం అన్నీ మీరు చేసుకోవాలి నేనే అన్ని మీ తరఫున కూడా నేనే చేస్తూ ఉంటాను అనుకోండి నేనే చేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు ఇంకా చాలా పనులు ఉంటాయి నేను అదే ఒక్క పనులునే ఉంటారు కాబట్టి చేస్తూ ఉంటారు మీరు కానీ మీరు కూడా చేస్తే బాగుంటుంది అంటే ఆ రకమైన ప్రేమ దాని ఎందు ఉన్నట్లయితే బాగుంటుంది అవి దొరికేసినప్పుడే మంత్రం స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగకోనవింశతి ముఖ ప్రవిక్త భుక్ అని వేశారు అక్కడ స్థూలభుక్ ఎవడు జాగ్రత్త పురుషుడు వీడు ప్రవివిక్త భుక్ ప్రవివిక్త భుక్ అంటే ఇంద్రియాపేక్షయా అంతస్త మనసన తైజసేతు ప్రజ్ఞా విషయ సంస్పర్శశూన్యాసనామాేతి రవిక్తో భోగ సిధ్య రవిక్ అంటే సూక్ష్మభోగ వివిక్త భుక్ అంటే సూక్ష్మమైన దాన్ని భోగిస్తాడు సూక్ష్మమైనది అంటే అర్థమేమిటి ఇంద్రియ సహకారం లేకుండా కే మనస్సు సూక్ష్మం కదా ఇంద్రియం స్థూలం మనస్సుతో పోలిస్తే ఇంద్రియం స్థూలం ఇంద్రియ సహకారంతో మీరు భోగిస్తే అది ఇంద్రియ సహకారం కూడా ఉంది కనుక స్థూల బుక్ అవుతుంది స్థూల బుక్ అవుతాడు జాగ్రత్త పురుషుడు ఇంద్రియ సహకారం లేకుండా కేవలము మనస్సు యొక్క స్పందన రూపంగా ఉండే భోగ్యమును భోగిస్తాడు మీరు అక్కడ ఒక సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ భోగిస్తాడు భోగం ఉంటుంది భోగం ఉంటుందండి అంటే భోగం అంటే సరిగ్గా అర్థం చేసుకోవాల్సిమండి భోగం అంటే ఏదో ఆనందం అని మీరు భోగము అంటే సుఖము కానీ దుఃఖము కానీ అనుభవానికి వస్తూ ఎప్పుడు స్వప్నమైనా జాగ్రత్త ఏదో ఒకటి అనుభవానికి వస్తూ ఉంటుంది సుఖమైనా లేక దుఃఖమైనా మీరు ధ్యానము అది చేసినప్పుడు ఈ సుఖదుకు అతీతమైన ఆత్మనిష్టలో ఉంటారు అక్కడ భోగం ఉండదు సో భోగం రెండు రకాలు ఇప్పుడు ఎదుర్కొండగా పుత్రుడు కనపడ్డాడు అనుకోండి ఆ పుత్రుణ్ణి చూసి మురిసిపోతే అది స్థూల భోగం వాడు ఎదురుకుండా కనపడుతున్నాడు కదా మీరు స్మరించి పుత్రుణ్ణి స్మరించి మురిసిపోతే అది సూక్ష్మభోగం ఈ మురిసిపోవడం బానే ఉంటుంది అసలు తర్వాత ఉంటుంది ఈ మురి మురిపుకి తగ్గ సుఖానికి దుఃఖం ఉంటుంది పక్కన మీరు ఏ లెవెల్ దాకా మురిసిపోతారో అదే లెవెల్లో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంది తక్కువ మురిసిపోతే తక్కువ దుఃఖం ఎక్కువ ఇది దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్ ఇంకేతనే మహాత్ములు ఉరికే కంగారు పడరు సంసారంలో ఏదో ఏదో వచ్చేసింది జాభ జింత్రీలు పెట్టేసారు ఏదో మహా ఉత్సమైపోతుందని కంగారు కొట్టరు అలా కామ్గా ఉంటా ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా స్వప్నం వంటివి అలా వస్తాయి ఇలా పోతాయి అందరూ వచ్చిన పండు పండు వచ్చిన వెళ్ళిపోతారు భోజనాలు చేసి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన వీడు ఒక్కడో మిగులుతాడు శరీరంలో కొంచెం అనారోగ్యం ఉంటాడు అలా పడుగుతాడు కాబట్టి ఈ భోగం అనేది చాలా అల్పంగా ఉంటుంది దాని గడలలో ఎక్కువ ఆసక్తి ఏమీ సరికాదు కాబట్టి ప్రవిక్త భుక్ అంటే అత్యంత సూక్ష్మమైన మనస్సు యొక్క స్పందన రూపంగా ఉన్న భోగమును వీడు భుజిస్తాడు కనుక వీడికి స్వప్నావస్థ ప్రవివిక్త భుక్ ఆ విషయాన్ని గుర్తు చేశారు ప్రవివిక్తం సూక్ష్మము అత్యంత సూక్ష్మము సూక్ష్మము అంటే చెప్పి దాంతో కంపేర్ చేయాలిగా అందుకేతనే జాగరితాత్ ప్రవిక్తం స్థూలాత్ జాగరితాత్ ప్రవిక్తం అంటే సుసూక్ష్మం అనర్థం వివిక్తం అంటేనే సరిపడుతుంది ప్రాణి మంత్రం నుంచి వచ్చింది ప్రకృష్టమైన సూక్ష్మమైన అంటే సుసూక్ష్మైన భోగము గలది అది స్వప్నావస్థ ఇది కేవలము వేదాంత పండితులకి మాత్రమే ఉంటుందని అనుకున్నారు లౌకికం లకికం సర్వప్రాణి సాధారణత్వాత్ అదే అధ్యతనే లౌకికం అంటారు అంచేత పండితులకు జ్ఞానులకు వేరువేరు అనుభవాలు ఏమి అవే అనుభవాలు ఉంటాయి అనుభవాల వల్లనే వారు నేర్చుకుంటారు అజ్ఞాని అవే అనుభవాలు ఉంటాయి వాడేమీ నేర్చుకోవడం అంతే కదా అంతేకాని పండితులకి లేక జ్ఞానులకి ఏవో కొంగురత్వ అనుభవాలు వీళ్ళెవరికీ లేని అనుభవాలు వాళ్ళకు కలుగుతాయని వాళ్ళకి ఏవో స్వప్నంలో ఏదో ఇంద్రుడో వరుండో వచ్చేదో చెవులు ఊదిపోతాడని లేకపోతే ఫ్లాష్ లాగా ఏదో వచ్చేసి జ్ఞానం అయిపోతాడని అసనహీహ వాళ్ళకి ఇవే అనుభవాలు ఉంటాయి ఆ వాళ్ళు విశ్లేషణ చేసుకుని అలా నిరంతరము ఆ సత్య వస్తువును అన్వేషించి వాళ్ళు తెలుసుకుంటారు ఎప్పుడు కూడా మీకు నేను ఒక మనం ఒక జీవిత రహస్యం జీవితంలో సత్యాన్వేషణ ఉండాలి సత్యము యొక్క అన్వేషణ ఉండాలి సత్యాన్వేషణ లేకపోతే ఇక జీవితంలో ఏం మిగులుతుంది డబ్బు సంపాదించడం భోగాన్ని అనుభవించడం మిగులుతుంది అప్పుడప్పుడు పుణ్యం అంటూ ఉండడం పుణ్యం అంటే స్వర్గానికి నిశ్చనలే కదా అది ఏమో ఏమవుతుందో చూద్దాం దాని గురించి ఇప్పుడు అది ఎలాగంటుంది యు నెవర్ నో వాట్ వాట్ ఇట్ ఈజ్ నోబడీ నోస్ కాబట్టి ఎవరికీ తెలియని పరోక్షాన్ని గురించి ఇటు వద్దు అటు వద్దు దాన్ని అలా పరోక్షంగా వదిలేయడం అది కరెక్ట్ అది ఉంటుంది అంటే పరోక్షం ఎలా అవుతుంది ఉండదు అన్నా పరోక్షం కాదు ఉండదు ఖాయంగా ఉండదు అంటే ఇంకా పరోక్షమే ఉంది ప్రత్యక్షమే ఖాయంగా ఉంటుంది అంటే ఇంకా పరోక్షమే ఉంది ప్రత్యక్షమే కాబట్టి పరోక్షం యొక్క తాహత దాని స్టేటస్ని మనం రెస్పెక్ట్ చేసి అలా కాబట్టి దాని గురించి చెప్పేది లేదు కాబట్టి పరోక్షాన్ని అలా పక్కన పెట్టితే ఆ బేసిస్ మీద ఇంకా ఏం మిగిలింది సత్యాన్వేషణ లేదు పుణ్యం వల్ల వచ్చే స్వర్గాన్ని పక్కన పెట్టాము పరోక్షం కనుక ఇంకేం మిగిలింది అర్థకామాలు మిగిలి అంటే డబ్బు పోగేసుకుంటూ ఉండడము దాన్ని అనుభవించడం ఏమనుభవిస్తారు డబ్బుతోటి డబ్బుతో ఏమనుభవిస్తారు ఏమీ ఉండదు డబ్బుతో అనుభవించేది ఏమీ ఉండదు మనిషి బతకడానికి పట్టెడు మెతుకులు చాలు అంతకంటే ఎక్కువ మీరు అనుభవానికి తెచ్చుకుంటే అనారోగ్యం పాలైపోతారు